ీో నమే ఓం యొక్క నిశ్వసిం యోగేల జగత్ జన్మేతమహం వందే విద్యా అవి వృత్తిబుద్ధ స్తనంధయానుసారేణ జ్ఞాని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది లోకంలో అన్నది చాలా మంది ఒక టాపిక్ ని సరిగ్గా పట్టించుకోదు అదేమంటే రిలేషన్షిప్ ఇప్పుడు జ్ఞానికి జ్ఞానోదయమైనది అని మనం చెప్పండి అలా జనరల్ గా చెప్తాను జ్ఞానోదయం అయింది ఆయన మహాజ్ఞాని అంటే గొప్ప జ్ఞానము గలవాడు అని చెప్తారు తప్ప ఆ జ్ఞానము దేని గురించి జ్ఞానం ఆఫ్ వాట్ ఆయన ఎన్లైటన్మెంట్ ఎన్లైటన్మెంట్ వాట్ అది తెలియాలే అది అవుతుంది ఎప్పుడు ఆయన జ్ఞానోదయం అంటే జ్ఞానము అంటే జ్ఞానం అంటే దేని జ్ఞానం ఎలాంటి జ్ఞానం ఎట్టి జ్ఞానం ఎందుకు జ్ఞానం అవేమీ ఉండదు సో జ్ఞానోదయం అయింది నేను జ్ఞానిని కాబట్టి మీరందరూ నా దగ్గరికి రండి అంటే ఇలా ఏదో నడుస్తూ ఉంటుంది లోకంలో అసలు జ్ఞానం అంటే ఏమిటి దేని జ్ఞానము అది స్పష్టంగా చెప్పాలి కదా ఆ జ్ఞాన ఆ జ్ఞాని జ్ఞానము యొక్క స్వరూప స్వభావాలను వర్ణిస్తూ ఉన్నారు సాధారణంగా జ్ఞాని అవునా కాదా విషయంలో మీకు నిర్ధారణ రిలేషన్షిప్ లో అవుతుంది లైఫ్ ఈజ్ రిలేషన్షిప్ రిలేషన్షిప్ లేకుండా లైఫ్ ఉండదు మీరు సిటీలో ఉన్న రిలేషన్షిప్స్ ఉంటాయి విలేజ్ లో ఉన్నా ఉంటాయి హిమాలయాస్కి వెళ్ళిపోయి ఎక్కడికైనా కొండల్లోనో కోనల్లోనో ఉన్నారనుకోండి అక్కడ కూడా మీకు రిలేషన్షిప్ ఉంటుంది నేను ఒక డాక్యుమెంటరీ చూశాను ఎవడో ఒక అమెరికన్నా లేకపోతే యూరోపియన్ నా ఒక మౌలి బాబాని వెతుక్కుంటూ హిమాలయాల్లో పయనిస్తాడు ఆయన ఎవరికి అందుబాటులో లేకుండా ఎక్కడో చాలా రిమోట్ కార్నర్ ఆఫ్ ద మౌంటైన్ పీక్స్ లో ఎక్కడో ఉంటూ ఉంటాడు ఆయనకి ఎలా దారి వెళ్తే అంటే ఉంటుంది ఆ ఫుట్ పాత్ మళ్ళీ డివైడ్ అవుతూ ఉంటాయి అక్కడ ఎవరో ఉండరు అక్కడ ఎవరినైనా అడిగి ఎవరిని ఇటు వెళ్ళాలా అటు అతి కష్టం లేదా వీడ మౌని బాబా ఉన్న గుహకి చేరుకుంటాడు ఆ చేరుకోవడానికి ముందు కొన్ని కాషాయపు వస్త్రములు చెట్లకి కట్టు ఉంటాయి కాబట్టి అది దగ్గరలో ఉన్నాడని ఒక సూచన అదర్ ఒక చిన్న క్రీక్ వాటర్ ఫాల్ ఏదో చిన్నది ఒకటి ఉంటుంది అంటే బాబా కూడా నీళ్లు ఉన్నాయి ఒకటి దగ్గరలో ఉండాలి కదా నీళ్లు లేకపోతే అక్కడ ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఆ కిరీక్ని బట్టి ఈయన దగ్గరలో ఉన్నాడు అని ఊహిస్తాడు తను అలాగే ఆ కాషాయం వస్త్రాలని బట్టి వెళ్తాడు అక్కడ ఒక గుహలో ఈయన ఉంటాడు ఆయనేం మాట్లాడదు ఆయన దగ్గరికి ఎవళ్ళైనా ఎప్పుడైనా వస్తూ ఉంటారు వచ్చినప్పుడు వాళ్ళు ఓ పదార్థాలను ఉప్పులు పప్పులు ఇలాంటివివో తీసుకొచ్చి ఉంటారు యన చుట్టం ఏదో కలుచుకుంటూ కూర్చుంటాడు అక్కడ ఆ బాబాను వెతుక్కుంటూ ఈయన వెళ్తాడు ఆయన మాట్లాడు కానీ చూస్తాడు సౌంజ చేస్తాడు కాగితం తెలుసులు పెట్టుకుని రాసిస్తాడు సో ఆయనకి కూడా ఆయన ప్రసక్తి ఎందుకు తెచ్చానంటే ఆయనకి కూడా రిలేషన్షిప్ ఉంటుంది అకేషనల్ విజిటర్స్ లో రిలేషన్షిప్ ఉంటుంది ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రకృతితో రిలేషన్షిప్ ఉంటుంది వస్తువులతో రిలేషన్షిప్ ఉంటుంది సిటీ నుంచి టౌన్ నుంచి వచ్చే వాళ్ళు ఆయనకి వస్తువులు ఎవో తీసుకొచ్చి ఇస్తారు ఆయన అక్కడ లోపల సంచిలే ఇవన్నీ పెట్టుకుని ఉంటాడు ఆయన చక్కగా వండుకుని తింటూ అక్కడ కాంతంలో ఉంటారు ఆయన సుత్తాది కాల్చుకుంటూ ఉంటారు ఏదో చేస్తూ ఉంటాడు ఆయన ఆయన కూడా ఏదో రిలేషన్షిప్ ఉంటుంది నేను చెప్పేది అది కాబట్టి జ్ఞానము ఉన్నదా లేదా అజ్ఞానియా జ్ఞానియా అనే సంగతి ఆ రిలేషన్షిప్ మీద ఆధారపడి మనం నిర్ధారించగలుగుతాం కాబట్టి ఎన్లైటెండ్ అబౌట్ వాట్ ఎన్లైటెండ్ అబౌట్ రిలేషన్షిప్ మెయిన్ గా వివేకము అంటే అది రిలేషన్షిప్పే వైరాగ్యమన్నా రిలేషన్షిప్ే వైరాగ్యం అంటే అర్థం ఏంటి ది వే యు రిలేట్ విత్ ద థింగ్స్ ఆఫ్ ది వరల్డ్ మనీతోటి భోగ సాధనములతో మీరు ఎలా రిలేట్ అవుతున్నారు సైకలాజికల్ డిపెండెన్స్ వాటి మీద మీరు ఆధారపడి వాటి వెనక వెంపర్లాడుతూ వాటి వెనక పడుతూ ఉన్నట్లయితే వాడాని వాటిని సేవిస్తాడు కానీ వాటి వెంట పడ్డడు వాటిపై సైకలాజికల్ డిపెండెన్స్ లేకుండా ఉంటాడు వాడు జ్ఞాని కాబట్టి ఆ రిలేషన్షిప్ ఎలా ఉంది దాన్ని బట్టి మీరు జ్ఞాని అజ్ఞాని అనే తేడాన్ని చెప్పచ్చు అలాగే వ్యక్తులనే దా అజ్ఞాని యొక్క రిలేషన్షిప్ చాలా బైండింగ్ నేచర్ లో ఉంటుంది వాడికి ఫ్రీడమ్ ఉండదు లేదా ఫ్రీడమ్ ఉండదు ఇప్పుడు తండ్రి కొడుకుని నేను నేను ప్రేమిస్తున్నాను ఆ ప్రేమ వల్ల ప్రేమ కాదు ఆ ప్రేమలో తండ్రికి ఫ్రీడమ్ ఉండదు కొడుక్కి ఫ్రీడమ్ ఉండదు ఇట్ ఈస్ నాట్ రియన్లీ లవ్ ఇట్ ఈజ్ ఓన్లీ అటాచ్మెంట్ అలాగే మనం దేవుళ్ళకి భక్తి చేస్తున్నాము అని మనం ఉంటాం దేవుడితో రిలేషన్ పెట్టుకుంటాం ఆ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది చాలా క్వశ్చనబుల్ గా ఉంటుంది దేవుడితో వీడు రిలేషన్ వీడికి ఉన్న అతి తెలివిటన్నింటినీ ప్రదర్శిస్తూ చాలా క్లేవర్ రిలేషన్ పెట్టుకుంటుంది దేవుడితో సో దెట్ ఫార్ రిలేషన్షిప్ విత్ ద థింగ్స్ విత్ పీపుల్ విత్ గాడ్ విత్ ప్రకృతి నేచర్ విత్ వరల్డ్ మీరు జ్ఞాని యాక్దారణ నిర్ధారితమవుతుంది ఓకే కాబట్టి జ్ఞాని అంటే ఎన్లైటింగ్ ఎన్లైటింగ్ అబౌట్ వాట్ అది స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది అలాగే రిలేషన్షిప్ విత్ ది బాడీ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ని వివేకము అంటారు రిలేషన్షిప్ విత్ ఔట్ ఆఫ్ థింగ్స్ ఇది వైరాగ్యము అని పేరు రిలేషన్షిప్ విత్ ది బాడీ దాన్ని వివేకము అంటారు బాడీ ఈజ్ మై సెల్ఫ్ అని మీరు ఉన్నాడా లేకపోతే బాడీ తోటి స్పేస్ ఉందా హౌ హీ రిలేట్ విత్ ది బాడీ నేనే బాడీ అనే ధోరణిలో రిలేట్ అయ్య కూడా అజ్ఞాని దేహము ఇది దేహము నేను అనే ఆ స్పేస్ కలవాడు వాడు జ్ఞాని అలాగే కర్మలో ఏడమీకున్న రిలేషన్షిప్ అది కర్త ఇఫ్ సో యూ ఆర్ నే అజ్ఞాని నో యాక్షన్స్ ఆర్ దర్ బట్ am not the యాక్టర్ దట్ ఈ ది జ్ఞాని కాబట్టి ఎన్లైటన్మెంట్ అనే దాంట్లో రిలేషన్షిప్ ప్లేస్ ఏ క్రిటికల్ రోల్ అది చెప్తున్నాడు జ్ఞాని యొక్క రిలేషన్షిప్ ఎలా ఉంటుందో చెప్తున్నాడు ఓకే సో జ్ఞాని సమాజంలో జనులతో వ్యవహరించేటప్పుడు ఆ జనుల వ్యవహారానికి తగ్గట్లుగా ఆయన వ్యవహారం నిర్ధారితమవుతూ ఉంటుంది అని కాబట్టి ఆయన వయసు నుండి ఒక పర్టికులర్ వ్యవహారం ఉంటే ఏమీ ఉండదు జ్ఞానితోటి జనులు పెట్టుకునే రిలేషన్షిప్కి తగ్గట్టుగా ఆయన రెస్పాన్స్ అవుతూ ఉంటారు ఫ్రమ్ హిస్ సైడ్ దెర్ ఇస్ నో స్పెసిఫిక్ రిలేషన్షిప్ తెలియబడి అని చెప్తున్నారు జ్ఞాని యొక్క స్వభావం అట్టి అది శ్లోకంలో మనం చూస్తున్నాము శ్లోకం ఒకసారి దనుసారేణిర్బుద్ధు సనంధయానుసారేణ అగ్వదనుసారేణి స్తనంధయా బుద్ధి ఒక వృత్తి హీ ప్రవృత్తి అవిద్వదనుసారేణ అజ్ఞానులను అనుసరించేదిగా యుజ్యతే యుక్తముగా నుండును జ్ఞానం యొక్క ప్రవృత్తి ఎప్పుడు యుత్తముగా ఉంటుంది ఉత్తముగా అంటే సరిగ్గా ఉంటుంది కరెక్ట్ గా ఉంటుంది కరెక్ట్ అనేది ప్రవృత్తి అంటే రిలేషన్షిప్ కదా రిలేషన్షిప్ ఉంటుంది కదా ఆ రిలేషన్షిప్ లో పెరస తీసుకోండి అవతలవాడు అవతల వాడు అజ్ఞాని ఉంటాడు జ్ఞానులు చాలా రుదుగా కదా అజ్ఞానం అనుకోండి అవతలవాడు అజ్ఞానం అనుకోండి వాడి యొక్క ప్రవృత్తికి అనురూపముగా వాడి ప్రవృత్తిని అనుసరించేదిగా జ్ఞాని యొక్క ప్రవృత్తి ఉంటుంది వాడు అవతలవాడు స్థుతించాడు అనుకోండి జ్ఞాని పొంగిపోకుండా ఓ చిరునవ్వు నవ్వి ఊరుకుంటాడు అవతల వాడు తిక్కేడనుకోండి జ్ఞాని ఆశీర్వచనం చేసి వాడికి దూరంగా పోతాడు చూసారా ఆ కింద శ్లోకాల్లో చెప్పబోతున్నాడు అన్నమాట క్రియనుందా స్థుతి హేను గీతలో ఆ లెక్కలో ఉంటాడు ఒకడు నిండించి వాడు ఉంటాడు వాడి ఎడల స్థుతిచి వాడి ఎడల ఇద్దరు ఎడలా సమానమైన ప్రేమను చూపిస్తూ కాబట్టి జ్ఞాని యొక్క ప్రవృత్తి ఆయన వైపు నుంచి ఇదమిత్తంగా నిర్ధారితమై ఉండదు అజ్ఞానులు అలా ఉంటారు అజ్ఞానులు స్వపరభేదం పెట్టుకుంటారు వీడు నావాడు వీడు పైవాడు నావాడు వేలలా ప్రేమగా ఉండాలి పై వాడిని మనం ఉపేక్ష చేసినా పర్లేదు వీడి మిత్రుడు వీడి శత్రువు అని తన వైపు నుండి ఒక ఎజెండా తోటి ఇతరులతో వ్యవహరించేవాడు అజ్ఞాని తన వైపు నుండి ఎట్టి ఎజెండా లేకుండగా కేవలము అజ్ఞానం ఎవరితో రిలేట్ అవుతున్నాడో వాడి ఎజెండాకి తగ్గట్టుగా వ్యవహరించేటువంటి ప్రవృత్తి జ్ఞానికి ఉంటుంది ఇంట్రెస్టింగ్ పాయింట్ ఓకే దీని కొంచెం కృష్ణాంతా ఒకటి చెప్పారు యత ఎందువల్లనగా స్థనం తప్పిత ఆ పిల్లవాడి యొక్క తండ్రి తన భయానుసారేణ పాలు త్రాగే పిల్లవాణి ప్రవృత్తిని అనుసరించుటచే అనుసరించేదిగా వర్తే ఉంటే తండ్రిలో ఉన్నాడు అనుకోండి తండ్రి పిల్లవాడు ఉన్నాడు పాలు తాగే అంటే అడ్డాల బట్టడం ఉంటారు చూడండి ఉంటాడు ఆ పిల్లవాడు తండ్రిని తల్లాడనుకోండి తండ్రి ఏం చేస్తాడు మళ్ళీ తిరిగి తల్లుతడా అదో కోప్పాట కోప్పాడు ప్రేమగానే చూస్తాడు ఆ పిల్లవాడు తండ్రిని చూసి మళ్ళీ దగ్గరికి ప్రేమగా చేతులు ఉపయోగించాడనుకోండి అప్పుడు కూడా ప్రేమగానే చూస్తాడు అంతే తప్ప పిల్లవాడి ప్రవృత్తి మారింది కదా అని తండ్రి ప్రవృత్తి మారదు ఎందుకంటే వాడు పాముతాగి పిల్లవాడు తెలియదు కదా అలాగే సంసారంలో ఉండే జనులు వీళ్ళ అజ్ఞానము ఈ పాలుకయ్య పిల్లలు ఎంత అజ్ఞానమో జనం కూడా అంతే అజ్ఞానం మరోసారి పొగుడుతాడు పొగిడినప్పుడు పొగిపోతే మళ్ళీ వాడే తిరగబడి తింటాట తిట్టినప్పుడు కూరుగుపోతే ఆ విధంగా జ్ఞానికి జ్ఞానమే దాని జ్ఞానం అనరు దట్ ఈ కాబట్టి జ్ఞానం యొక్క ప్రవృత్తి విధమి నిర్ధారించేదిగా ఉండదు జ్ఞానితో వ్యవహరించే అజ్ఞానుల యొక్క ప్రవృత్తికి తగ్గట్టుగా ఉంటుంది అది శ్లోకం దీన్ని జ్ఞాని జ్ఞాన యొక్క ప్రవృత్తిని అంటే జ్ఞాన యొక్క చేతను స్వామి రాముతీర్తో ఒక కవితలో వర్ణించినారు ఆ కవిత పేరు ఐ దట్ అని ఇక్కడ అభిప్రాయం ఏమంటే లోకంలో మనకి ఆస్తికులు నాస్తికులు అని ఇద్దరు కనపడతారు ఆస్తికులు అంటే ఎవరు ఆయన ఎక్కడో దేవుడు మనం నమ్మేటువంటి దేవుడు ఎక్కడో ఉంటాడు హరణ్ కాని ప్యారడైస్ కానీ కైలాసం కాని వైకుంఠం కాని ఈ మధ్యకాలంలో గోలోకము ఇలాంటివి ఒక కొన్ని మొదలు అక్కడ కాని ఎక్కడో ఉంటాడు ఆయన దేవుడు ఆయన సృష్టించాడు ఆయన రక్షిస్తాడు ఆయన పూజిస్తే కోరికలు తీరుస్తాడు అంటూ అలాగే ఆస్తికులు అని పేరు అవి కూడా అలాంటిది ఏం లేదా అక్కడ ఎక్కడో ఎవడో ఉండడం ఏమిటి అని అర్థం ఉందా చూపించు ఉంటే ఉంటే చూపించు ఏది ఉందో అది కనబడాలి కదా అని అర్జు చేస్తూ దీనిని పూర్తిగా నిరసించే వాళ్ళు నాస్తి ఇప్పుడు ఇక్కడ మనం జ్ఞానము జ్ఞాని ఈ జ్ఞాని ఆస్తి రెండు కాదు రెండూ కాదు ఇక్కడ సమస్య వస్తుంది యొక్క జ్ఞానికి ఈశ్వరుల విషయంలో జ్ఞాని యొక్క రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుంది అజ్ఞానం యొక్క రిలేషన్ ఎలా ఉంటుందో మనకు తెలుసు అజ్ఞానంలో కొందరు ఆస్తికులుగా ఉంటారు మరికొందరు నాస్తికులుగా ఉంటారు దట్ ఈజ్ హౌ ద రిలేట్ టు గాడ్ ఓకే జ్ఞాని రిలేషన్ ఏమిటి అంటే ఇప్పుడు చూడండి అసలు జ్ఞాని యొక్క ఎన్వైటన్మెంట్ లో ఈశ్వరుల గురించినటువంటి జ్ఞానము ఈ విధంగా ఉంటుంది అది ఎన్లైటైన్మెంట్ ఎన్లైటైన్మెంట్ అబౌట్ గా ఎన్లైటైన్మెంట్ అబౌట్ సెల్ఫ్ ఆంశం ఇప్పుడు ఒక చేతలో ఉంటుంది కాన్షియస్నెస్ అది ప్రతి మనిషిలోనూ ఉంటుంది అసలు ప్రతి ప్రాణులనూ ఉంటుంది కాన్షియస్నెస్ కాన్షియస్నెస్ ఉండబట్టే విల్ బికమ్ కాన్షియస్ ఆఫ్ థింగ్స్ ఆ ఎరుక మన ఇండ్లో ఉండబట్టే మనకి అన్నీ తెలుస్తూ ఉంటాయి మనం అన్నింటినీ ఎదుగుతూ ఉంటాం ఎందుకని ఎదుక మన ఏమన్ను ఉండబట్టి ఆ కాన్షియస్నెస్ యొక్క స్వరూప శ్లోభావాలను బట్టి వాడి జ్ఞానియా కాదా అని మనం చెప్పచ్చు సో ఆ కాన్షియస్నెస్ లో ఫలానా ఫలానా దోషములు వాడు సంసారి కా ఒక్కరోజా లోపము హాది దోషములు ఉన్నట్లయితే అలాగే పరిచ్ఛేదము దేహ పరిచ్ఛేదం దేహాన్ని బట్టి నేను దేహం అనుకోవడం దేశ పరిచ్ఛేదం వస్తుంది నేనే మనస్సు అనుకోవడం చేత కాల పరిచ్ఛేదం వస్తుంది ఇటువంటి దేశకాల పరిచ్ఛేదమును తన ఎందు ఆరోపించుకుని తద్వారా తన ఎందు అల్పత్వమును సుఖ చావు పుట్టుగా చావులను మొదలైన వాటిని తన ఆరోపించుకుంటూ ఉంటాడు మనిషి అటువంటి చేతన అది అజ్ఞాని యొక్క చేతన వాడు అజ్ఞాని దేవుడిని కూడా ఎక్కడో నోట కూర్చుని ఉంటాడు అని కల్పించుకుంటాడు ఇది అజ్ఞాని యొక్క మతం అలా ఉంటుంది జ్ఞాని యొక్క చేతన ఎలా ఉంటుంది దాని వెళ్ళి కామక్రోధాది దోషములు ఏమీ ఉండదు దేహమునందు మమకారము అహంకారము ఉండదు అంటే దేశ పరిచ్ఛేదం లేదు మనస్సులో కూడా సాక్ష్యవమే ఉంటుంది అంటే కాలపరిచ్ఛేదము లేదు అంటే జ్ఞాని యొక్క చేతన స్వపద భేదము దేశ కాల పరిచ్ఛేదములు కామక్రోధాది దోషములు ఇతర తాదాత్మ్యములు సెల్ఫ్ ఐడెంటిఫికేషన్స్ అండ్ సెల్ఫ్ డెఫినేషన్స్ అనేవి ఏమీ లేకుండా ఆ చేతనకే దేవుడు అని పేరు అదే దేవుడు అంటే ఇంకా అంతకంటే దేవుడు వేరే ఏడుగు ఉండడు దేశకాలం అంతకంటే ఉండే అవకాశం ఉన్నదా ఏ ఏ చైతన్యమైతే దేశకాల పరిచ్ఛేదములకు అతీతమో దేని ఎందుకు కావలసాది దోషములు లేమో దాన్నే దేవుడు అనాల్సి ఉంటుంది ఇంకా దేవుడు అంటే ఇంక ఇంకెక్కడి నుంచి వస్తాడు దేవుడు వేరే వస్తాడు ఇదే దేవుడు కాబట్టి జ్ఞాని యొక్క చేతనయే దేవుడు కాబట్టి జ్ఞాని యొక్క రిలేషన్షిప్ విత్ గాడ్ ఆస్తికుల యొక్క రిలేషన్షిప్ లాగా ఉండదు నాస్తికుల రిలేషన్షిప్ లాగా కూడా ఉండదు ఈ విషంలో జరి ఈ విషంలో అంతా కూడా చెప్పేటువంటి మాట ఏమిటో తెలుసిన ఐ ఆమ్ దాట్ సోహం లేదంటే శివోహం ఇది రామచరిత్ర యొక్క కవిత ఐ ఆమ్ దాట్ i have no scruple of change scruple అంటే concern about change no fear of death naaku dehamlono samajalono vache maarpu ledala bengaledu sachchuga paademo lone bhayam ledu naadva verbho yenu putta lediresu naanu khadaithe naaku phala na set aptanitru undo emi ledu ananta చూడండి నేను ఒక సెట్ ఆఫ్ పేరెంట్స్ కి ఒక దేశం ఒక స్థానంలో ఒక చోట ఒక కాలంలో పుట్టాను అనుకున్నవాడు అనే నిశ్చయంలో ఉన్నవాడు వాడు పదేళ్లు కాదు వెయ్యి సంవత్సరాలు వేదాంతం చదివినా వాడు అజ్ఞానంలోనే మిగిలి ఉంటాడు అసలు కొన్ని బేసిక్స్ ని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది దిజీజ్ అన్వేషన్మెంట్ This is the, how the enlightenment appears. Kabit-e-nātasala puttipela edu, caamu unda bodu. At-e-dehata-dākya-mane-di-sutra-mu unda-du. Aite-e-man-u-num-e-u-te-e-nta, I am existence absolute. At-e-te-ne, I am not the body, but then what are you? I am the existence absolute, knowledge absolute, bliss absolute. I am that, I am that. So, jnāniyaka chaitanā, āvi saṅgā oltu me, tanakū, dailamunakū, అభేక రూపంగా ఉంటుంది జ్ఞాని యొక్క చేతన సో అంచేతనే శత్రువు మిత్రుడు అనే తేడా ఏమీ ఉండదు జ్ఞానికి ఆ మాట కూడా సో ఐ కాల్స్ నో మిషర్ ది నాట్ ఎమ్ఐ మిషర్ అబుల్ ఐ హ్యావ్ నో ఎనిమీ నాట్ ఎమ్ఐ ఎనిమీ ఐ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సొల్యూ నాలెడ్జ్ ఆఫ్ సొల్యూ బీస్ ఆఫ్ ఐఎమ్ దాట్ ఐఎమ్ దాట్ అని అంటారు అంటే చిన్నపిల్లవాడు తల్లినంత మాత్రాన వాణ్ణి శత్రువుగా తండ్రి చూడడు కదా ఆ రకంగా చెందిచ్చిన దృష్టాంతాలు కూడా అవును కాబట్టి జ్ఞాని యొక్క చేతన ఇటువంటి దోషములన్నిటికీ పరిచ్ఛేదములన్నిటికీ అతీతంగా ఉంది సాక్షాత్ పరమేశ్వరుడే జ్ఞాని యొక్క చేతన పరమాత్మయే జ్ఞాని యొక్క చేతన తప్ప దు అనే విధంగా అజ్ఞాన యొక్క స్వరూపాన్ని వర్ణిస్తారు ఓకే శ్లోకముందాము అవిద్వదనుసారేణ వృత్తి తనంధయానుసారేణ వర్త ృప్తాప్తృప్మే సౌ నిరంతరం జ్ఞాని యొక్క చేతన యొక్క ఒక వైశిష్ట్యాన్ని ఇప్పుడు విజయ స్వామి బోధిస్తూ ఉన్నారు జ్ఞాని తృప్తుడై ఉంటాడు ఒక తృప్తిలో ఉంటాడు సాధారణంగా మనిషి అజ్ఞాని అసంతృప్తుడుగా మిగిలిపోతాడు సంసారంలో సంతృప్తి గలవాళ్ళు మీకు కనపడరు చాలా అరుదుగా కనపడతారు ఎక్కడైనా కనపడితే వాళ్ళు జ్ఞానులోనే మీరు స్వీకరించవచ్చు ఏదో ఒక అసంతృప్తితోనే ఉంటారు ఇది బావు అది బావు ఏదో అసంతృప్తితోటే ఉంటారు ఈ అసంతృప్తి కొంత దేవుడు పెట్టింది ఉంటుంది కొంత వీడి తయారు చేస్తుంది ఉంటుంది అలా కూడా ఉంటుంది మొత్తం మీద అసంతృప్తితోటే బతుకుతూ ఉంటాడు సంతృప్తి గలవాడు జ్ఞాని ఇవ్వడం జ్ఞాని తప్ప జ్ఞానికి ఈ తృప్తి ఎక్కడి నుండి వచ్చింది అంటే చూడండి మనిషి ఇంకా ఏదో చెయ్యాలి అనేటువంటి ఒక దృష్టితోటి బతుకుతూ ఉంటాడు సంథింగ్ మోర్ టు ఇచ్చి ఇంకా ఏదో చేరుకోవాలి ఇంకా ఏదో పొందాలి ఇంకా ఏదో సంపాదించాలి అనేటువంటి దృష్టిలో ఉంటాడు ఆ దృష్టిలో ఉన్నంత వాడు అసంతృప్తుడిగానే మిగిలి ఉంటాడు ఇప్పుడు డబ్బులు అనుకోండి ఇంకా కొంత డబ్బు సంపాదించాలి అనే అసంతృప్తిలో మనిషి ఉంటాడు ఎంత ఎంతవరకు ఉంటే వాడు బ్రతుకున్నంత కాలం అలాగే ఉంటాడు దీంట్లో ఇంకో చిత్రం ఉంది మనకి కనపడుతుంది చాలా మంది అడుగుతారు అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఈ సంసారంలో విమడలేక ఆ హృషికేషారాన్ని విదిలిపెట్టేశారా అంటే అది ఉండదు మళ్ళా సంసారాన్ని పట్టుకోను లేవు ఎండుగనువు లేరు ఇది శ్రీరాం విష బ్రహ్మ ఆయన ఎక్కడికో పొద్దున్నే బయలుదేరి ఆ పల్లెటూళ్ళలో ఆ తోట జట్టులు చేరి చేట్టులు దాటుకుంటూ వెళ్తున్నారు ఎందుకంటే ఆయనకి ఆ జట్టు పక్కనే చిన్న కాలం ఉంటుంది కాలంలో నీరు ప్రవహిస్తూ నీరు వెళ్తూ ఉంటుంది ఆ కాలంలో నీటి పాము ఒకటి కనపడుతుంది ఆయనకి ఆ నీటి పాము ఒక కప్పని ఒక దాన్ని పట్టుకుంటుంది గొంగులు గొంగులు కప్పు ఏదో పెద్ద కప్పకు ఆ కప్పు పట్టుకున్న కప్పలు మింగలేక ఈ కప్ప ఎలా ఎనగడలతో ఉంటుంది అది అది సాగుతుంది నీటి పాము కదా ఈ నీటి పాము దాన్ని మింగాలి మింగలేక కొన్ని మింగల వృద్ధి చేస్తుందా వృద్ధిపెట్టదు ఎంత కష్టం లేదు దొరికిన ఆహారం ఆ పరిస్థితిలో చూస్తానే తీసుకుండి వెళ్ళిపోతారు ఆయన ఏదో ఆ పూజ పనికి వెళ్ళిపోతారు ఆ పూజారి పూర్తి చేసుకుని మధ్యాహ్నం మళ్ళీ మధ్యాహ్నం రెండు మెట్టు కూర్చొని అక్కడ ఇంకా ఆ నీటి ఆ కప్ప అది విడవను విడవను పట్టుకోను పట్టుకోదు అలాగే ఉంటుంది ఈ మాట చెప్తారాయన ఆ నీటి చూశాను నేను మూడు గంటలు నాలుగు గంటలు అయిన తర్వాత కూడా అది కప్పను నిందను లేకపోయింది అలాగనే పోని వర్దులో నాకనే ఉడికి పెట్టను లేకపోతే ఈ సంసారంలో అలా ఉంటారు అని అంటాడా సంసారులు ఆ సంసారాన్ని జీర్ణము చేసుకోలేరు కొన్ని వదిలిపెట్టేస్తారంటే వదిలిపెట్టను లేరు అలా ఉంటారు సంసారం అంటే ఎలా ఉంటుంది ఇంట్లో తక్కువ ఇంకొకళ్ళు ఎక్కువ ఏమీ ఉండదు వీళ్ళు ఋషికేస్తారు ఉంటుందండి అక్కడికి వచ్చారు కాబట్టి సంసారం వదిలిపెట్టేశారని మనం నిశ్చయించడానికి వీళ్ళేమీ ఉండదు అక్కడ వాళ్ళు వేసే ప్రధానమైన ప్రశ్న ఏమిటంటే సన్యాసం తీసుకునే ముందు ఎంత సొమ్ము కూడబెట్టుకుంటే సరిపడుతుంది అని అడుగుతాడు దానికి ఏదో ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఉంది అని వాళ్ళ అభిప్రాయం అలా ఏముండదు ఇప్పుడు కోటీశ్వరుడికి సన్యాసం తీసుకునే అభిప్రాయం కలిగిందనుకోండి వాళ్ళు లెక్కేస్తాడు ఏ కోట్లు ఉంటే మనం సరిపెట్టుకుని సన్యాసం తీసుకోవచ్చు అని లెక్కేస్తాడు అదే లక్షాధికారికి సన్యాసం తీసుకోవాలని అభిప్రాయం కలిగిందనుకోండి ఎన్ని లక్షలు ఉంటే చాలు అని మనం సరిపెట్టుకుని సన్యాసించవచ్చును అని లెక్క వేస్తాడు అదే వేలతోటి క్లర్క్ ఉద్యోగం చేస్తూ వాడే ఎన్ని రోజులు మనం వచ్చేబెట్టుకుంటే మనం ఇంకా చాలు అనుకుని సన్యాసించవచ్చును అని వీడు అనుకుంటాడు కాబట్టి మనిషికి మనిషికి మారుతుంది అంటే కూడా మారుతుంది ఒకప్పుడు తక్కువ ఉంటే సరిపడుతుందని అనుకునేవాడు ఇప్పుడు ఎంత సొమ్మున్నా సరిపడదు ఎందుకంటే ధరలన్నీ పెరిగాయి ఇన్ఫ్లేషన్ పెరిగింది కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగింది కాబట్టి ఈ రకంగా సంసారంలో మనిషికి తృప్తి అనేది ఉండదు తృప్తి పొందటం అనేది మనిషి ఎదుగుడు ఇంకా భోగముల విషయంలో మీరు చూడండి ఎన్ని రుచులు ఆస్వాదించినా ఇంకా కొత్త రుచులను ఆస్వాదించాలనే దృష్టి ఉండనే ఉంటుంది భోగల విషయం పెద్ద వయస్సు వాళ్ళు కూడా డాక్టర్ చెప్పిన పచ్చను పాటించడానికి కష్టపడుతూ ఉంటారు డాక్టర్ల వల్లన మీరు ఈ రకమైన ఆహారం తినవద్దు ఆహారాన్ని కొంచెం పరిమితంగా చేసుకోండి అని చెప్పారనుకోండి ఆ దాని వల్ల మీకు ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పి తెలుస్తూనే ఉంటుంది అయినా కూడా ఆ నియమాన్ని పాటించడానికి పెద్ద వయస్సులో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే అర్థం ఏంటి ఇంకా కొత్త రుతుల్లోనూ మనం ఆస్వాదించాలి అనే ఫీలింగ్ లో ఉండిపోతారు ఒక అసంతృప్తి అలా ఉండిపోతుంది ఏదో రోగం వచ్చిందండి రోగం వచ్చిన తర్వాత చక్కటి మసాలా దోశ రబ్బ దోశ తిండా అయిపోయింది లేకుండా అయిపోయిందని దుఃఖపడుతూ మసాలా దోశ ఇది వాట్ రవ్వ దోశ ఇది వాట్ వాట్కైండ్ అఫిట్ ఇట్ ఈజ్ పిండి ముద్ద కార్బోహైడ్రేట్ ముద్ద దాన్ని నిప్పుడు మీద వేసి నిప్పుడు దాన్ని హీట్ చేసి రోస్ట్ చేసి దానికి ఇప్పుడు కారణ గట్టిగా వేసినటువంటి పచ్చడి ఒకటి తయారు చేసుకుని సాంబార్ ఒకటి తయారు చేసుకుని దీన్ని దాంట్లో ముంచుకొని మెరుగుతాడు దాంట్లో లోపలిగా ఏం వెళ్తున్నాయి లోకల్గా ఏం వెళ్తున్నాయి ఆలోచించండి మీరు ప్రోటీన్ ఏమైనా వెళ్తుందా లేదు కార్బోహైడ్రేట్స్ పోతున్నాయి ఆయిల్ ఆయిల్ ఫ్యాట్ అది అందులో ఎటువంటి ఫ్యాక్ట్ గోల్త్ ఫ్యాట్ చాలా అనారోగ్యం తర్వాత బ్లడ్ బ్లడ్ సర్కులేషన్ కి బ్లడ్ ప్రెషర్ మెయింటెనెన్స్ కి ఉప్పు గొడ్డలి పెట్టు మీరు అలా ఉప్పు మింగుతూ ఉంటే మీ బ్లడ్ ప్రెషరు మీ హార్ట్ కండిషన్ ఎప్పుడూ అది వగడే ఉంటుంది ఇంకేముంది ఆ డిస్ట్ లో ఇంకేముంది చెప్పండి నాకు ఆ డాలసిస్ చే వాట్ కైన్ ఎఫె డిస్ట్ ఇడే ఇలా అన్నారనుకోండి అందుకో మన కల్చర్ మన క్విజన్కి వ్యతిరేకంగా మాట్లాడతా అనమాట దీంట్లో కల్చరే ఉందండి తిని తెలియకు కల్చరే ఉంది క్విజన్ ఏమి ఇది ఇంపార్టెంట్ బట్ ఎవరి క్విజన్ ఓన్లీ యూ షుడ్ యూ షుడ్ ఈ వై ఇదంతా కూడా జ్ఞానం అంటే ఆ రుచులు పెద్ద వయసు కూడా ఈ రుచులను ఆస్వాదించాలనేటువంటి ధోరణి పోకుండా తర్వాత ధనమైనది భోగములైనది ఇంకా దేవుడు దేవుడు చూడండి మీరు ఆలోచించండి వీడు ఎన్ని ఎన్ని దేవుడని కొలిస్తే వీడికి తృప్తి కలుగుతుంది చెప్పండి మీకు స్టాండర్డ్ ఎగ్జాంపుల్ నేను చెప్తారు మీరు ఎగ్జాంపుల్ సరైందని మీరు అంటే మీరు అంటారు నేను వెడగలను సంపూర్ణ ఉత్తర భారతదేశ యాత్ర అని ఉంటుంది దాని ఆ యాత్ర యొక్క అర్థం దాని స్ట్రక్చర్ ఆ రకంగా దానిని నిర్మాణం చేసి పెట్టాడు కదా ఎవరో ఒకడు కన్సీవ్ చేశాడు కదా ఆ కాన్సెప్షన్ వెనక ఉన్న థీసిస్ ఏమిటో తెలిసిన ఈ భక్తులు ఉన్నారే వీళ్ళని ఇద్దరునో ముగ్గున్నో నలుగున్నో దేవతల్ని పూజిస్తే వాళ్ళకి సంతృప్తి ఉండరు వాళ్లకు పది పదిహేను దేవతల్ని పూజింపజేస్తే వాళ్ళ డబ్బులు వాళ్ళు ఇస్తారు లేకపోతే ఇవ్వరు ఒకటి కూర్చుంటారు అంచేత వాళ్ళని ఆకర్షించి వాళ్ళ జేబులో డబ్బులు కావాలి అంటే ఆ బిజినెస్ మ్యాన్ వాడు ఏం చేయాలి నీకు సంపూర్ణ ఉత్తర భారతదేశ యాత్రను పెట్టి అని లిష్టిస్తాడు ముందు పూరి వెళ్లి సాక్షి దర్శిస్తావు తర్వాత కోణార్కు వెళ్లి సూర్య దర్శిస్తావు తర్వాత భువనేశ్వర్ వెళ్లి దర్శిస్తావు తర్వాత కలకత్తా వెళ్లి కాళీని దర్శిస్తావు అని ఇలాగా ఒక పదిహేను విష్టిస్తాడు ఇష్టమని చూసి అమ్మ బాబాయ్ లింగరాజుని చూసేస్తాం కాళీ దేవతను చూసేస్తాం దుర్గా దేవతను చూసేస్తాం శివుణ్ణి చూసేస్తాం విష్ణువుని చూసేస్తాం అనుకుంటుంది అనుకున్న ఆ టికెట్ కొనేస్తుంది అన్ని దేవుళ్ళని చూసి ఇంటికి వచ్చి ఇంకా చూడాల్సిన దేవుళ్ళు ఏమైనా ఉన్నాయా సౌత్ లోపోయారు కదా దేవుళ్ళు నార్త్ దేవుళ్ళు సౌత్ దేవుళ్ళు కాలేదు కదా నెక్స్ట్ ఇయర్ సంపూర్ణ దక్షిణ భారతదేశ యాత్రకి పోతుంది ఈ దృష్టాంతం మీకు సరిపడిందా అసలు మనం దేవుణ్ణి చూసేసిన అనువాద తృప్తి ఎప్పుడైనా ఉంటుందా ఒక అసంతృప్తితో దెబ్బతుంటాడు లోపల టూరిజం ఎన్ని చూస్తే టూరిజం వీడికి సంతోషం కలగదు మీరు బహిర్ముఖులుగా ఉన్నంత వరకు ఇలాగే ఉంటున్నారు ఆ చిల్లుబుట్ట చిల్లుబుట్ట నిండి ప్రసక్తి లేదు బహిర్ముఖులుగా ఉన్నంత వరకు ఎంత డబ్బు సంపాదించినా మీకు తృప్తి కలగదు ఎన్ని భోగాలు అనుభవించినా తృప్తి కలగదు దేవుడు మీకంటే బాహ్యములన్నున్నాడని మీరు ఎన్ని చూసినా తృప్తి కలగదు అసంతృప్తిగానే మిగిలిపోతారు మీకు తృప్తి అనేది కలగాలంటే మీరు అంతర్ముఖులు కావలసినదే అంతర్ముఖులై ఆత్మరూపులుగా నిలిచి ఉన్నప్పుడు అదే సంపద అదే ఆనందము భోగములన్నీ దానిలోనే ఉన్నాయి దేవుళ్ళందరూ దాని అందే ఉన్నారు నేను చూసిన దేవుళ్ళు దానిలోనే ఉన్నారు చూడని దేవుళ్ళు కూడా దాంట్లోనే ఉంటారు అంచేతనే ఉపనిషత్తులలో కేన విజ్ఞాత సర్వమిదం విజ్ఞాతం గవతి అనే ప్రసక్తి వస్తూ ఉంటుంది ఏది తెలిస్తే సర్వము కాబట్టి జ్ఞాని ఒక్కడే కృతకృత్యుడు చేయాల్సినవన్నీ చేసేసాడు ఎన్ని పూజలు చేస్తే మీకు స్వర్గం ఖాయం అవుతుంది చెప్పండి ఎన్ని పూజలు చేస్తే ఎన్ని నదుల్లో స్నానం చేస్తే మీకు పాపాలు పూర్తిగా పోతాయి పుణ్యాన్ని మూట కట్టుకోగలుగుతాడు ఎన్ని నదుల్లో అంటే ఎన్ని తరుణుల పుణ్యం మూట కట్టుకుంటే సరిపడుతుంది అది చెప్పండి దానికి ఏది ఒక హద్దమీ ఉండదు అది బాహ్య దృష్టి ఉన్నంత వరకు ఎంత పుణ్యం మూట కట్టినా ఇంకా తక్కువనే అనిపిస్తుంది ఇంకా పుణ్యం మూట కట్టాల్సిందే ఆ బాహ్య దృష్టిలో ఉన్న దోషం అది ఎప్పుడైతే బాహ్య దృష్టి తొలగి మనిషి అంతర్ముఖుడవుతాడో వాడికి కృతకృత్య అనే ఫీలింగ్ వస్తుంది నేను చేయాల్సినవన్నీ చేసే పొందాల్సినవన్నీ పొందే శాపం ఎప్పుడైతే ఆ అంతర్దృష్టి వల్ల కృతకృత్యత పొందదగినవన్నీ పొందినాను అనే అనే అనే ఎన్లైటన్మెంట్ అనే అనుభవము వాడికి కలుగుతుందో వాడు ఒక రకమైన తృప్తిని అనుభవిస్తాడు అది జ్ఞాని యొక్క లక్షణము ఆ సంతృప్తిని అనుభవం మనకు దట్ ఈస్ ది దట్ ఈస్ ది ఎన్లైటన్మెంట్ ఎన్లైటన్మెంట్ అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే ఆ శివుడు ఎప్పుడో ఒక ఆయన వృద్ధ బ్రాహ్మణుని వేషంలో వచ్చి వీడి ముందు కనబడ్డాడని అనుకుంటాడు వృద్ధ బ్రాహ్మణుని వేషంలో రావడం ఎందుకు శివుడు శివుడు వేషంలోనే రావచ్చుగా కాబట్టి దీనికి ఏమీ అర్థం లేని మాటది అనేది అది కాదు ఎన్లైటైన్మెంట్ అంటే ఎన్లైటైన్మెంట్ అంటే యు ఫీల్స్ సెల్స్ ఫుల్ఫిల్మెంట్ మీకు హృదయంలో మీకు అది అనుభవానికి వస్తుంది అంతే కాబట్టి ఆత్మస్వరూపుడుగా వాళ్ళు చెప్పిన తాత్పర్యమేటంటే బయటెక్కడో వెలిగిన దేవుణ్ణి ఆత్మరూపంగా దర్శించినప్పుడు మాత్రమే వాడికి యథార్థమైన దైవానుభవము దైవత్వానుభవము కలుగుము అది ఆ శ్లోకం ఓకే ఈ ఆత్మ జ్ఞానము అంటే ఒకటో తెలుసునండి దట్ ఈజ్ ఆపోజిట్ అఫ్ ఇగ్నరల్స్ జ్ఞానం మీరు ఇగ్నరల్స్ ద్వారానే వ్యాఖ్యానం చేయగలుగుతారు దట్ ఈజ్ ఆపోజిట్ అఫ్ ఇగ్నరల్స్ జ్ఞాని ఏమిటి కృతకృత్యుడై ఉంటాడు సంసారులు ఎలా ఉంటారు కృత అకృత కృత్రులుగా వినిపోతారు జ్ఞాని ప్రాప్త ప్రాప్త్యుడు అవుతాడు విత్ హౌ సంసారులు అప్రాప్త ప్రాప్తవ్యుడు వాళ్ళకి ఇంకా పొందాల్సిందేదో ఉండదే ఉంటుంది జ్ఞానికి తృప్తి ఉంటుంది సంసారికి తృప్తి ఉండదు కాబట్టి ఈ రకంగా సంసారితో పోల్చి ఈ లక్షణములు లేని వాడు జ్ఞాని అని చెప్పడం తప్ప కాబట్టి రియలైజేషన్ ఆర్ ఎన్లైటన్మెంట్ ఈస్ జస్ట్ ది ఆపోజిట్ ఆఫ్ ఇగ్నెన్స్ అంటే అంతకంటే ఇక దానికి వేరే డెఫినెట్ స్వచ్ఛముగా ఉండదు అంటే అర్థమేంటి స్వచ్ఛముగానున్నది అంటే ఏం చెప్తారు మురికి అని చెప్పాలి అంతకు మించి ఇంకేం చెప్తారు ఇప్పుడు సంసారంలో ఎలా ఉంటారంటే జగత్తు సత్యము తెలుసు అనుకుంటూ ఉంటారు జగత్తు సత్యము ఇంకా ఆత్మ ఉందో లేదో మనకు తెలీదు అని అనుకుంటారు కనపడే జగత్తు సత్యము ఆత్మ ఉందని మీరు అనుకున్నారు అది ఉందో లేదో తెలియదు అనుకుంటారు అది ఎగ్జాక్ట్లీ ది ఆపోజిట్ ఆఫ్ ట్రూట్ ట్రూత్ ఏంటో తెలుసిన మీరు ఆత్మయే సత్యము కనపడే జగత్తు మిథ్యూ మీరు సినిమా చూసినప్పుడు లైట్ సత్యమా లైట్ లో కనపడిన సీన్స్ సత్యమా లైట్ సత్యం సీన్స్ సత్యం కాదు ఆ లైట్ మీ లోపల ఒక లైట్ కలదు ఆ లైట్ లో ఈ జగత్తు ప్రకాశిస్తాం కాబట్టి ఆ లైటే సత్యం అది ఆ లైట్ లో కనపడే జగత్తు అదంతా కలుపుతున్నా ఇప్పుడు గట్టి రూల్ రూల్ లా ఆఫ్ నేచర్ Wherever you have a light and something illuminated in that light, wherever, that light alone is the truth. What is illuminated is unreal. Adi, that is dilla. And the Vedanta lo go to the discovery. Put a light unto me, ghata unto me. Adi ghata unto me. Adi ghata ga do. Ghata man niya fitwayo. Niya interpretationo. Ghata mannadi. యువర్ ఇంటర్ప్రిటేషన్ ఓకే నువ్వు సూర్యకానికి ఉన్నది చూసావు అది ఖాయం దట్ ఈస్ ద ట్రూత్ దాని చేత రిఫ్లెక్ట్ అయిన లైట్ నువ్వు చూసినావు దట్ ఈజ్ ట్రూత్ అది నటము అన్నది తప్పు కాబట్టి లైట్ ఏదో నువ్వు శ్రీగా అలాగే మీ లోపల చైతన్యం వేదికలలో అదే సత్యము ఆ ఎదుకలో ప్రకాశించే జగత్తుంటా కూడా మీ ఈ సత్యమును జ్ఞాని మాత్రమే ఎరుమును అజ్ఞాని ఉట వాడికి కనపడే జగత్తు సత్యం ఆ జగత్తు కనపడటానికి మూలముండే ఎరుక ఆత్మ అది అసలు ఉండలేదా అనే సందర్భంలో ఉంటాడు కాబట్టి ఆ సత్యము ఎవ్రీథింగ్ ఎల్స్ హీజ్ అంట్రీ ఎల్ అనే విషయాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు ఒక శాంతి ఒక తృప్తి ఒక స్వేచ్ఛ ఎందుకు దిగుస్తూ ఉంటాడు అదే ఆ జ్ఞాని యొక్క స్వరూపము చాలా సింపుల్ ఇట్ ఆల్ వెరీ సింపుల్ దీంట్లో డిఫికల్టీ ఏమీ లేదు చూడండి మీరు యు సీ థింగ్స్ యాజ్ దే ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ యాజ్ ఇమాజిన్ మీరు ఎన్ మ్యాన్ ఉంటాడు ఒక పాతికేళ్ల కుర్రాడు ఒకడు ఎన్ మ్యాన్ ఉంటాడు There one ala kustharu, he is a young man. Anatra kusthara, soder. The There ala kustharu, he is my son. Anu kusthara. Is he a young man, or is he your son? So, no? If you know, if you know, if you know, you understand me, I will tell you, but did you get it? అది నీలా చెప్తూ ఉంటాడు సరే పొందే చెప్పుకుంటాడు ఇంకో రెండు సేపు ఏదో ఒప్పుకుంటాడని నన్ను దయ్యతో కరుణతో నన్ను విడి పెట్టేశారా లేకపోతే దుద్దు పెట్ట అసలు అర్థమైందా మీకు ఆ దృష్టాంతం ఎట్లా చెప్తావుతా ఈజ్ నాట్ వ్యవస్థ ఈజ్ వెన్మ మరి సమ్ అని చూస్తున్నాడంటే డబుల్ సౌండ్ ఉంది మ్యారేజ్ ఇంకో లేడీ ఉంటుంది ఫ్రీజో లేడీ బట్ మై వైఫ్ అన్నది ఏంటి ఫ్రీ మ్యారేజ్ ఏంటి